వచ సామ్యచో విభా నిఖిలాదనుగ్రహే ఎన్నితి వచనై నిగమా అవోచు తమ్దేవ గురురాత్నేతి అజమచ్యుతమహురగ్ర్యయ ఈరో గురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణమూర్త శ్రుతిస్మృతిపురాయ కరుణాయ మామి భగవత్పాద శంకర భద్రం కణే శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాగం సూభ వ్యసేమదేవ స్వస్తి నంద్రో వృద్ధ్రవాతి నోషా విశ్వేదా స్వస్తినస్క్ష్యో అరిష్ఠనీ స్వస్తినో బృహస్పతిర్దా ఓ shanti shanti శాంతి ప్రణవంచోత్తరణీన పాశం దహతి పండిత వాచక ప్రణవ్యుడైన భగవంతుడికి నామం వాచకం ప్రణవం అని తెలుసుకున్నాం ఇది ఓంకారోపాసన ప్రణవోపాసన కనుక అకార ఉకార మకారాలతో గోచరించేటువంటి ఈ ప్రణవం ఓంకారం ఓం అన్నప్పుడు ఆ అకారము ఉకారము వెళ్లి మకారంలో కలిసి నిశ్శబ్దంలోకి వెళుతూ ఉంది ఆ అనేటువంటిది ఒక మాత్ర ఊ అనేటువంటిది ఒక మాత్ర మా అనేటువంటిది ఒక మాత్ర ఆ ఉ అనేవి వెళ్లి మాలో విలీనమవుతూ ఉన్నాయి ఆ తరువాత ఏదైతే ఉందో నిశ్శబ్దం అది అమాత్ర ప్రణవం అక్కడ అక్షరం లేదు గనక అమాత్ర ప్రణవం ఇది అవస్థాత్రయంలో జాగ్రత్త స్వప్న సుషుప్తి అకారం ఉందో అది జాగ్రత్త అవస్థగా ఉకారం ఏదైతే ఉందో అది స్వప్నావస్థగా మకారం ఏదైతే ఉందో అది సుషుప్తి అవస్థగా తెలుస్తుంది అయితే ఓంకారంలో ఆ ఉ మా అయిన తర్వాత ఓ అన్న తర్వాత ఎన్ని శబ్దం అయితే ఉందో ఇదే జాగ్రత్త స్వప్న సుషుప్తిలో ఉంటూ దానికి ఆధారంగా ఏదైతే ఉందో నాలుగవ తురియంగా అది ఆత్మ కనుక చతుర్థం మన్యంతే చతుర్థం మన్యంతే సత్మ సేయ సమ్య విఘ్నే సమ్యేయ కనుక చతుర్థం మన్యంతే ఆ నాలుగవదిగా ఏదైతే తెలుస్తుందో అకార ఉకారం అకారాల తర్వాత ఏ నిశ్శబ్దం ఉందో తత్ నిశ్శబ్దం బ్రహ్మ ఉచతే ఆ నిశ్శబ్దమే బ్రహ్మ అట్లాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థల తరువాత ఏదైతే అవస్థాత్రయ సాక్షి అది అవస్థాత్రయ సాక్షి అది పదం వీరికి ఏదైతే సాక్షిగా ఉందో జాగ్రత్త స్వప్న సుషుప్తి నిత్యం మనలో నడుస్తూ ఉంటే ఏదైతే సాక్షిగా ఉందో అది ఆత్మ స ఆత్మ స దీనిని తెలుసుకోవాలి ఈ తెలుసుకునే ముందు సాధనలు జరిగాయి ఉమామహేశ్వర ధ్యానం ఏదైతే మనం చూచామో ఐదో మంత్రంలో దానినే ఇక్కడ ప్రణవోపాసనగా చూస్తూ ఉన్నాం అది ప్రతిమక సంబంధించింది ఇది ప్రతీకకి సంబంధించింది కనుక దీన్ని ప్రతీకోపాసన దాన్ని విగ్రహారాధన ప్రతిమోపాసన ఓకే ఆత్మానం అరణ్యం గణవంచ ఉత్తరారణీం జ్ఞాన నిర్మధనాభ్యాసాత్ పాశం దహతి పండిత ఇది ప్రణవధ్యానం అంటే ఆ రోజుల్లో అగ్ని తయారు కావడానికి మ్యాచెస్ ఇవన్నీ కూడా లేవు గనక అగ్నిర్మథనం అంటే అగ్నిని పుట్టించేటువంటి కార్యం ఒక విధంగా చేసేవాళ్లు ఇప్పుడు కూడా యజ్ఞయాగాదులు జరిగేటువంటి చోట ఆ సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉంటాం అదొక సదాచారం అగ్నిని ఏ విధంగా అంటే ఇంక మరి ఏదో రసాయనాలతో తయారైనటువంటి వాటితో తయారయ్యేటువంటి అగ్ని కాకుండా స్వయంగా సహజంగా అగ్నిని పుట్టించేటువంటి మార్గం ఇది అగ్నిర్మథనం అంటే ఒక కొయ్య ఉంటుంది ఒక కొయ్య దిమ్మలాగా ఉంటుంది చూసే ఉంటారు మీరు దాంట్లో ఒక గుంటలాగా ఉంటుంది కొద్దిగా ఇప్పుడు పాత్రలు పెట్టడానికి కింద ఎట్లాగైతే చొట్ట కుదురలాంటిది ఆ విధంగా ఉంటుంది దానిమీద పొడవాటి కొయ్యని ఒకదాన్ని పెడతారు దాని చుట్టూ తాడు గడతారు తాడుగట్టి ఇట్లా చిలుకుతూ ఉంటారు అలా చిలకడం వల్ల ఆ పైనుండేటువంటి కొయ్య ఏదైతే ఉందో క్రింద ఉండేటువంటి కొయ్యకి రాసుకోవడం వల్ల ఆ రాపిడికి అక్కడ అగ్ని పుడుతుంది రెండు కర్రల్ని విపరీతంగా రాపిడి చేయడం జరుగుతూ ఉంది గనక ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు అంటే ఇప్పుడు మనకు ఎట్లాగైతే పెరుగు చిలుగుతూ ఉంటారో కవ్వంతో ఆ విధంగా చెలుగుతూ ఉంటారు ఇది యజ్ఞ యాగాదులు జరిగేటువంటి చోట ఈ రోజు చూస్తాం పూర్వం ప్రతి ఇంట్లో కూడా అది ఉండేది ఎందుకంటే అది లేకపోతే అగ్ని తయారయ్యే అవకాశం లేదు మ్యాచ్ బాక్సెస్ లేవు గనక అగ్నిపెట్టెలు వచ్చిన తర్వాత ఇట్లా మారింది అంతకుముందు అగ్ని తయారు చేయడానికి మరొక మార్గమే లేదు గనక ప్రతి ఇంట్లో కూడా ఉదయాన్నే ఆ కొయ్యలో పెట్టుకుని వాటికి నమస్కరించి అగ్నిర్మనం చేసేవాళ్ళు ప్లీజ్ ఆ అగ్ని పుడుతుంది ఎలా బుడుతుంది ఏదో కొద్ది కొద్దిగా స్పార్క్స్ వస్తూ ఉంటాయి అందువల్ల దాంట్లో కొద్దిగా కాటన్ కూడా పెడతారు దూది కూడా పెడతారు ఆ దూది పెట్టినప్పుడు ఫస్ట్ దూది క్యాచ్ చేస్తుంది దాన్ని కొద్దిగా ఆ వచ్చినప్పుడు దూది పట్టుకుంటుంది ఆ తర్వాత అది తయారవుతుంది ఇంకా కొద్ది నిప్పు ఎక్కువైన తర్వాత దాన్ని తీసి ఒక చోట పెట్టి దాంట్లో ఏదన్నా కొబ్బరి పీసు కానీ వేసి దాన్ని ఊది తయారు చేస్తారు ఈ విధంగా అగ్నిర్మథనం అనేటువంటిది కాబట్టి ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకుని బోధించాలి గనక ఈ అగ్నిర్మథనాన్ని ఆధారం చేసుకుని ప్రణవోపాసనాన్ని అద్భుతంగా బోధిస్తూ ఇక్కడ తెలిసిన దాని నుండి తెలియని దానిలోకి వెళ్లాలి కాబట్టి ఆత్మానం అరణ్యం కృత్వా ఇది అధోవరణి ప్రణవంచ ఉత్తరారణిం ప్రణవం ఓంకారం ఏదైతే ఉందో అది ఉత్తరారణి అంటే పైనుండేటువంటిది ఇది అధోవరణి అది ఉత్తరారణి అంటే క్రింద ఉండేటువంటి అరని దీన్ని అరణి అంటారు ఈ కొయ్యని అరణి అంటారు కాబట్టి కింద ఏదైతే ఉందో ఆ కొయ్య దిమ్మ అధోవరణి దానిపైన ఏదైతే మనం కవ్వం పెట్టున్నామో తిప్పడానికి ఇది ఉత్తరారణి అంటే పైనుండేటువంటి అరణి ఈ రెండిట్లు పెట్టిన తర్వాత జ్ఞాన నిర్మధనాభ్యాసాత్ మామూలుగా అయితే రెండు కొయ్యల్ని పెట్టి మనం గనక చిలికితే మదనం చేస్తే అందులో నుంచి అగ్ని పుడుతుంది ఇక్కడ జ్ఞాన నిర్మధన అభ్యాసాత్ ఇక్కడ జ్ఞానము అంటే ధ్యానం ధ్యానం ఎలాంటి ధ్యానం జ్ఞానంతో కూడిన ద్న ధ్యానం ప్లీజ్ అదే రాత్రి చూచాం చూచా ఉదయం దూచాం తజ్జపస్త భావనం తదర్ధ భావనం దాన్ని మనం జపిస్తూ ఉన్నాం ఎలా జపిస్తూ ఉన్నావు దాని భావన తెలిసి విత్ మీనింగ్ అండ్ ఫీలింగ్ దాని యొక్క అర్థం భావన అంతా మనకి తెలిసే చేస్తున్నావు ఊర్క ఓం అంటూ కూర్చోవడం లేదు ఆ ఓం ఏంటి అకార ఉకారం అకారాలు కనుక ఆ ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థ ఊ ఏదైతే ఉందో స్వప్న మా ఏదైతే ఉందో సుషుప్తి అవస్థ వీటికి తురీయంగా ఏదైతే నిశ్శబ్దంగా ఉందో నిశ్శబ్దం బ్రహ్మ ఉచతే అది తురీయము అది ఆత్మ స ఆత్మ స కనుక ఇదంతా కూడా నువ్వు భావన తప ప్లీజ్ తదర్ధ భావన తప తదర్థ భావనత్ భావనం కాబట్టి జపములు చేసే చేస్తూ ఉన్నాం ప్రణవ జపం దాంతో పాటుగా దాన్ని అర్థాన్ని కూడా భావన చేస్తూ ఉన్నాం కాబట్టి జ్ఞాన నిర్మధనాభ్యాత్ ఎందుకని మనం ఆత్మ కోసం చేస్తున్నాం గనక జ్ఞానాన్ని పదం వాడాడు కానీ ఇక్కడ వాస్తవంగా జరిగేది ధ్యానం నిర్మథన అభ్యాసాత్ కాబట్టి ఆ జ్ఞానంతో ధ్యానపూరితమైనటువంటి జ్ఞానంతో జ్ఞానపూరితమైనటువంటి ధ్యానంతో అది తపస్థ దర్ద భావనం జ్ఞానాత్ ధ్యానాత్ నిర్మథన దని మథనం చేయడం ఏదైతే ఉందో అభ్యాసాత్ ఈ విధమైనటువంటి అభ్యాసం మనం చేయడం వల్ల ఈ విధమైనటువంటి సాధనను కొనసాగించడం వల్ల పాశం దహతి పండిత పండిత ఎవడైతే ఇది చేస్తూ ఉన్నాడో అటువంటి పండితుడు ఎందుకు పండితుడు అనాల్సి వచ్చిందంటే తదర్ధ భావనం అది అక్కడ కేవలం జపం చేశారనుకోండి సాధకుడు అనేయొచ్చు సాధక అని వదిలేయచ్చు పండిత అనడంలో పండ అంటే బుద్ధి బుద్ధి కలిగిన వాడు దేనికి తదర్ధ భావనం కాబట్టి ఏదైతే జపం చేస్తూ ఉన్నాడో దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగిన వాడు గనక తపర్ధ భావనం కనుక పండిత పండిత పాశం దహతి పాశం ఏదైతే బంధించి ఉందో త్రాడు పాశం అంటే త్రాడు త్రాడు బంధించేది దాన్ని దహతి దగ్గం చేస్తూ ఉన్నాడని అర్థం ఏం పాశం బంధించేది ఏదో అది పాశం బంధం ఏదైనా దుఃఖమే బంధంలో అందం ఉండదు అనందం ఉండదు కనుక బంధ విముక్తిని కోరుకుంటాం మీకు మొన్న కూడా చెప్పాను మనకు ఎన్నెన్నో అవసరాలు కావాల్సి వచ్చినా ప్రధానమైన అవసరం ఇదిగా కనపడుతుంది బంధాన్ని భరించలేకపోతున్నాం నేను పరిమితులుగా ఉండలేను ఈ ప్రపంచంలో ఏదో తెలియని వాడుగా నేను ఈ ప్రపంచంలో ఉండలేను దుఃఖంతో నేను ఈ ప్రపంచంలో జీవించలేను ఇది బంధం కనుక దుఃఖిగా ఉండడం తనకిష్టం లేదు పరిమితులుగా ఉండడం తనకిష్టం లేదు అజ్ఞానిగా ఉండడం తనకిష్టం లేదు కనుక ఎప్పుడైతే నేను అజ్ఞానిగా ఉండడం నాకు ఇష్టం లేదో నా స్వరూపం జ్ఞానం అయ్యింది ఎప్పుడైతే చనిపోవడం నాకు ఇష్టం లేదో నేను చనిపోయేవాడిని కాదు అమృత స్వరూపం నేను తెలుస్తోంది నేను దుఃఖించడం నాకు ఇష్టం లేదు దానికి వ్యతిరేక్తమైనటువంటి సుఖం నా స్వరూపం తెలుస్తుంది కనుక సత్ చిత్ ఆనందం ఎప్పుడు ఉండేటువంటి వాడిని సత్ అన్ని తెలిసినటువంటి వాడిని చిత్ సుఖంగా ఉండేటువంటి వాడిని ఆనందం సచిదానంద స్వరూప సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది దీనికి భిన్నంగా ఏదైతే తెలుస్తూ ఇది పాషంగా ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో నాకు అది కావాలి ఇది కావాలి మరొకటి కావాలని ఆలోచిస్తూ ఉండిన ప్రముఖంగా ముఖ్యమైనటువంటి అవసరం ఏదై ఉందంటే ఈ దుఃఖం నుండి విడిపడ్డాం ఈ బంధం నుండి విడిపడ్డాం కాబట్టి ఒక జైల్లో ఉండేటువంటి ఖైదీ అతనికి ఏమేం కావాలంటే ఎన్నెన్నో అడగచ్చేమో గానీ ముఖ్య అవసరం ఏమై ఉందో తెలుసా జైలు నుంచి బయటపడమే కారాగారం నుండి బయటపడ్డమే సంఖ్యలో ఉండేటువంటి వాడు సంఖ్యల నుండి బయటపడాలనుకుంటాడు బంధం అనేటువంటి సంకల్పాల మధ్య ఉండేవాడు ఆ బంధం అనే సంకల్పం నుంచి కూడా బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నాడు బంధం నుండి బయటపడమే మోక్షం ఇది ఎప్పుడుది బంధం పోతే పాశం పోతే కాబట్టి ఆ పాశమేంటి కర్మ పాశం జన్మ పాశం ఇదంతా బంధం కర్మబంధం జన్మబంధం కాబట్టి పుడుతూ ఉన్నాం జన్మబంధం కర్మది చేస్తున్నాం కర్మబంధం ఈ బంధం నుంచి విముక్తి కావాలని కోరుకుంటూ ఉన్నాడు ఇది ఎప్పుడు ఆ పాశం పోతే పాశం దహతే అది దగ్ధం ఎందువల్ల జ్ఞానం కలుగుతుంది గనక జ్ఞానాగ్ని దగ్ధ కర్మని జ్ఞానం అనేటువంటి అగ్ని ఎప్పుడైతే పుట్టుకొస్తుందో సమస్తమైనటువంటి కర్మలు దగ్గమైపోతూ గనక పాశం దహతే పండితహా కాబట్టి ఈ పాశం అనేటువంటిది మనల్ని పట్టుకొనుంది దీనినే యమపాశం అనడం అది మృత్యువులో ఈ పాశహ అనేటువంటి శబ్దం యమపాశం అంటాడు చూడు ఇంకేముందండి అయిపోయింది యమపాశం అదే ఆ యమ పాశం ఏంటి అంటే యముడు ఒక పాశం తీసుకొని వచ్చి అంటే ఒక త్రాడు తీసుకొని వచ్చి మనల్ని ఎట్లాగైతే మనం చేపలు వాళ్ళని అందిస్తూ ఉంటాము వాడు వేసి గాలం వేసి చేపను ఇట్లా ఉంటుంది డిస్క్రిప్షన్ పురాణాల్లో కూడా ఇట్లాగే ఉంటాయి కనుక ఓ చేపని ఎలాగైతే చేపలు పట్టేటువంటి వాడు అలా వేసి గాలం వేసి చేపను అట్లా తీసుకుని పోతూ ఉంటాడు నీళ్ళల్లో ఉండేటువంటి చేపని అట్లాగే ఈ ప్రపంచం అనేటువంటి జలాల్లో తిరుగుతూ ఉండేటువంటి జీవులు అనేటువంటి ఇదిగో ఈ చేపల పట్టేవాడు వచ్చి ఎవరు అలా అని గాలం వేసి అలా పట్టుకోపోతాడని ఇది పాష ఇది పురాణం భాష అది పురాణం అంటే చిన్న విషయం కాదు అది ఉపనిషత్తులో ఏం చెప్తుందో పురాణం అదే చెప్తుంది పురాణం మనకు పుక్డి పురాణం అని ఎందుకు అంటామంటే చెప్పేవాడు అట్లాంటి వాడు ఉండడం వల్ల వస్తుంది బాధంతా కాబట్టి పుర అపి నవం ఇది పురాణం అసలు దాని ఉత్పత్తి అది పుర పూర్వమైనప్పటి కూడాను ఎప్పుడో అయినప్పటికి కూడా నవం ఇది ఎన్షియంట్ ఎప్పుడో పురా ఇప్పుడో జరిగింది చెప్తాడు రాక్షసులు అంటాడు అదంటాడు ఇదంటాడు కానీ చెప్పేవాడికి గనక శాస్త్రజ్ఞానం గనక ఉంటే శాస్త్రీయంగా బోధించడం తెలిస్తే పురా అపి అది పురాతనమైందయినప్పటికీ కూడా అపి నవం క్వైట్ మోడర్న్ కనిపించేది ఏదైతే ఉందో అది నవం ఇది పురాణం అసలు అందుకని పాశం అని వాడినకు పురాణం అది వేదాంత పరిభాషలో చూస్తే విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ పెట్టుకున్నాడు ఈ పాశాలన్నీ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పాశమా లేకపోతే అందరికి కలిసి ఒకటేనా ఇంతముందు ఒక అతన్ని తీసుకుపోయాడు ఏ పాశంతో తీసుకుపోయాడు ఆ పాశమే నాకు కూడానా అప్పుడు నాకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఫ్రెష్గా పోతే బాగుండగాని ఆ శవాన్ని తీసుకపోయిన పాశమే నా దగ్గరకు వస్తుందని నాకు ఒక ఫీలింగ్ ఉంటుందేమో కదా ఇప్పుడు మంచి వస్త్రాలైతే వేసుకోవడం ఇష్టం గానీ శవాన్ని చుట్టిన వస్త్రం వేసుకోమంటే కూడా వేసుకుంటాడు అదే కదా ఇది పాశం అందువల్ల ఒక్కొక్కడు ఒక్కొక్క పాశం ఎవరెవరికి సంబంధించిన పాశం అట్లుంటుందేమో నంబర్ చూసి వచ్చేస్తాడేమోనని అయ్యా నేను పలానా వీధిలో పోతున్నా అక్కడ పలానా అతని తీసుకుపోతున్నా అతని పాశయం ఇవ్వండి అని తీసుకుని వస్తాడా ఇట్లా గనకైతే స్టోర్ రూమ్ ఎంతది ఉండాలి అయ్యే పనే ఇది ఎన్ని పాశాలు తయారు చేయాలండి ఎన్ని ఫ్యాక్టరీలు ఉండాలి అక్కడ కాబట్టి యముడు ఒక్కొక్కడు పాశం ఎత్తుకొని వచ్చేది లేదు అసలు పాశమే తీసుకొని రాడు యముడు అది మనం చుట్టు పెట్టుకొని ఉంటాం ఇక్కడ రెడీగా దట్స్ అ బ్యూటీ ఇప్పుడు పాశం మన దగ్గర ఉంటుంది లేదా పికప్ చేయలేడు మార్కండేడి దగ్గర లేదు పాశం తీసుకుపోలేకపోయాడు అర్థం అవుతుంది ఏమిటా పాశం ఆశా పాశము తా కడు నిడువు లేదంతంబు రాజేంద్ర భాగవతం కాబట్టి ఆశ పాశం ఎంత వచ్చినా ఇంకా ఇంకా ఇంకా ఇంకా అనే పంకా తిరుగుతూ ఉండడమే పాశ్యం కానీ ఇంకేం లేదు ఇంకేం లేదు కాబట్టి అది మన దగ్గర ఉంది రెడీగా ఉంది కనుక వస్తానే ఎవడు పాశం వాడి దగ్గర ఉంది కాదు పికప్ చేసుకో అది తమాష అసలు పాశమే లేదనుకోండి క్లియర్ కానీ జ్ఞానికి పాశ్యం లేదు పాశం దహది పండిత ఈ జ్ఞాన నిర్మధరా వ్యాసాత్ పాశము దహతే పండిత పాశమే ఎప్పుడైతే లేదు ఎమ్మడు వచ్చి కూడాను బ్యాక్ వెళ్లిపోతాడు మళ్ళీ ఇక్కడ ఉపయోగం లేదు మన ఆటలేం సాగవు అసలు లేడు మనిషే లేడు అధితమ ఎందుకని సర్వవ్యాపకమత్మ సర్వభూతాత్మ అంతటిలో నిండి నిబీకృతమైనటువంటి వాడు తానే అయిపోయాడు పిండస్థ అపి సర్వవ్యాపీ భవతి ఈ దేహంలో ఉండినప్పటికి కూడాను అంతటా వ్యాపించినటువంటి వాడు తానే అటువంటి వాడిని ఎక్కడికి పట్టుకుపోతాడు స్పేస్ స్పేస్ కూడా తానే ఉండాడు జ్ఞానం కలిగిన తర్వాత పట్టుకుపోయేటువంటి ప్రశ్నలు లేదు గనక పాశం దహతి పండిత అంటే ఇది జ్ఞాత్వ తృత్యుమత్యేతి మన చూసాం చూసారా జ్ఞాత్వా తమ్ మృత్యుమత్యేతి నాణ్య పంధ విముక్త జ్ఞాత్వ తమ్ తమ్ జ్ఞాత్వ ఆ పరమేశ్వర తత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తరువాత మృత్యుమత్యేతి అది మృత్యువులు దాటేస్తూ ఇంకా మృత్యువులు దాటేటువంటి వాడికి మృత్యువేం తీసుకెళ్తాడు తరతీ శోకం ఆత్మవిత్ కాబట్టి ఆత్మను ఎప్పుడైతే తెలుసుకున్నాడో శోకాన్ని దాటేస్తు ఉన్నాడు దుఃఖాన్ని దాటేస్తూ ఉన్నాడు నశించేదా దేహం అది నేను కానే కాను నా హన్యతే హన్యమానే శరీరే ఇది జ్ఞానం పాశం దహతి పండిత కాబట్టి అరణి పెట్టి అధోరణి ఉత్తరారణితో దాన్ని మనం చిలికినప్పుడు ఎట్లాగైతే అక్కడ మనకు అగ్ని పుడుతూ ఉందో అలాగే ఈ జ్ఞాన నిర్మధనాభ్యాసం ఓంకారోపాసన ఏదైతే ఉందో ఈ ఓంకారములో అకార ఉకార మకారాలు తరువాత ఉండేటువంటి అమాత్ర ప్రణవం జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఆ తరువాత ఉండేటువంటి చతుర్థం తురీయం అది ఆత్మా సవిజ్నేహ కనుక ఇది జరిగిపోతా ఉంది పాశం దహతి పండిత అంటేంటి కేవలం స్వామిజీ ధ్యానంతోనే జరిగిపోతుందే ధ్యానంతో జరగాల్సినంత జరిగిపోతుంది మొదట ఆ తర్వాత గురువు జ్ఞానం ఇచ్చేస్తాడు నువ్వే అది తత్వం అది ఇంకే లేదు మళ్ళీ అది కనెక్షన్ అదే జస్ట్ సీదీస్ క్లియర్ నెక్స్ట్ కాబట్టి ఆ పాశాన్ని దగ్ధం చేసిన తర్వాత కర్మబంధం లేకుండా పోయిన తర్వాత ఇప్పుడు తాను ఎవరు ఆత్మవిధుడే కదూ కాదు అవునా కాదా అంతకు ముందు ఎవరు పాశం ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఎప్పుడూ ఉన్నప్పుడు అన్నంతమై ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఎట్లా ఆత్మ అవుతావు జస్ట్ లిస్ట్ ఇప్పుడు నువ్వు ఆత్మ అయ్యావు అనుకో అంతకుముందు ఆత్మ కాలేదని కదా ఆత్మ కాలేని ఆత్మ అయితే మళ్ళీ ఆత్మ కాకుండా పోతాడు కదా కాలంలో గలిస్తే కనుక అంతకుముందే తాను అనంతం కనుక నేను ఆత్మ అయ్యే ఉన్నాను కానీ ఆత్మ తెలియకుండా ఉన్నాను అజ్ఞానం ప్రాబ్లం ఎప్పుడైతే అజ్ఞానం సమస్య జ్ఞానమే పరిష్కారం గనక జ్ఞాన నిర్మధన అభ్యాసత్ ఇది జరుగుతుండేటువంటి పని కనుక ఎవడైతే నేను ఆత్మనని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు ఆత్మ అయ్యే ప్రశ్న లేదు పేదవాడు ధనికుడైనట్టుగా ఆత్మవిధులు కానివాడు ఆత్మవిధులు కాలేడు ప్లీజ్ ఆత్మ విధులు కావచ్చు కానీ ఆత్మ మాత్రం కాలేడు ఎందుకని ఆత్మ తాను అయ్యే ఉన్నాడు ఎందుకని అనంతం గనక నేను ఆత్మనే అయ్యున్నా కాని మరొకటి మరొకటి అనుకుంటూ ఉన్నా ఇది బంధం అర్థం పాశం దహతి పండిత ఆ పాశం ఏంటి ఆ బంధం ఏంటి నేను ఆత్మనే అయ్యుండి ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ నేను ఆత్మనే అయ్యుండి నేను మరొకటి అని అనుకుంటున్నాను చూసారా ఇక్కడ నాకు అది కావాలి ఇది కావాలి మరొకటి కావాలి సుఖపడ్డానికి అనుకుంటూ వాటి వైపు పోతూ ఉన్నా అవి వస్తూ ఉన్నాయి నేను సుఖపడలేకపోతున్నా ఈ విధంగా కర్మబంధంలో పడుతున్నా కృతి మహోద పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఏ కర్మ చేసినా దాని ఫలితం వస్తా ఉంది కర్మ పరిమితంగా ఉంది ఫలితం పరిమితంగా ఉంది కానీ నా మాత్రం ఫలం రావడం లేదు నా నేను అనంతంగా ఉండాలి దేశతా కాలతహ వస్తుత అపరిచ్ఛ దానికి ఆన్సర్ లేదు అది జ్ఞానంతోనే రావాలి ఇంకొక విధంగా వచ్చేందుకు లేదు అది వచ్చినంత కృతి మహోదవు ఈ కర్మ సముద్రంలో పడి తిరుగుతూ ఉన్నాం ఫలం అశాశ్వతం గతి నిరోధకం ఫలమేమో వచ్చినా అనిత్యంగా ఉంది గతి గమ్యం ఏదైతే ఉందో ఏ సచ్చిదానంద స్వరూపాన్ని నేను కోరు కోరుకుంటూ ఉన్నానో దానిని పొందలేకపోతున్నా క్లియర్ కాబట్టి నేను అది అయ్యే ఉండి నేను మరొకటి అని అనుకుంటున్నాను చూసారా ఇది బంధం ఇది బంధం నేను బంధంలో ఉండేవాడిని అలా అనుకోవడం మాయా పదం ప్రవేశపెడుతున్నాను అదేంటది మాయా కాబట్టి నేను మాయలో ఉండేవాణ్ణి అది ఇంకేం లేదు మాయ నుండి విడిపెడితే పాశం దహతి అలా పాశం దహతి జరిగి మాయ నుండి విడిపడితే నేను ఎక్కడుంటానో తెలుసా మాయలో ఉండను మరి ఎక్కడుంటావు మహిమలో ఉంటాను మాయాంత ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం అది మనం చూసాం అమ్మవారిని ఉమాసహాయం అన్నప్పుడు మాయ చూచారా ఇదిగో ప్రకృతి అంతా మాయ ఎందుకని నామరూపాలు గనక మాయనంతు మహేశ్వరం అది కబట్టి ఈ మాయ ఏదైతే ఉందో ఆ మాయలో పడ్డవాడు మాయ అంటే ఏదూ కాదు ఉన్నది ఉన్నట్లుగా తెలియనప్పుడు లేనిది ఉన్నట్లుగా తెలుస్తుంది అది మాయ ఇంకేమీ లేదు నేను ఆత్మని అని తెలిస్తే ప్రాబ్లమే లేదు నేను ఆత్మని అని తెలియనప్పుడు నేను అనాత్మని అనుకునేటువంటి ప్రమాదం ఉంది ప్రమాదం ఉన్నదం కాదు జరిగిపోయింది ఇప్పుడు జరిగిపోయింది దాంట్లోనే ఉన్నావు ఆ పదలో పడిపోయి ఉన్నావు నువ్వు ఎవరయ్యాని అడుగండి ఎవడైనా నేను ఆత్మని చెప్పేవాడు ఎవరున్నాడు ఈ ప్రపంచం చెప్పాడు అనుకోండి అర్థంగా కూడా అర్థం ఎందుకంటే తెలిస్తే చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకని అడిగేవాడు కూడా ఆత్మ అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి నాలుగు పుస్తకాలు చదువుకుని నేను ఆత్మనంత మాత్రాన్ని లాభం లేదు అనుభూతి లేదు మనిషికి కనుక ఆత్మ కూడా ఇప్పుడు అయ్యా నువ్వు ఒక టెన్ మినిట్స్లో చచ్చిపోతా ఉన్నావు అనుకోండి ఏడుస్తాడు ఆత్మ ఎందుకు ఏడుస్తుంది తర్తి శోకం ఆత్మవిత్ నువ్వు ఆత్మనే నువ్వు తెలుసుకుని ఉంటే నువ్వు శోకాన్ని దాడుతావు దుఃఖాన్ని దాడుతావు కనుక ఇది ఊరిగా థియరిటికల్ నాలెడ్జ్ ప్లీజ్ కనుక అనుభూతి జ్ఞానం జ్ఞానం కావాలి మనిషికి కాబట్టి ఆ జ్ఞానం వరకు తాను అనాత్మ అనేటువంటి భావన ఉన్నాడు గనక అనాత్మలో ఉన్నాడు కాబట్టి ఏమనుకుంటాడో తెలుసా అకారవకారమకారాలనుంటాడు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనే ఉంటాడు ఇవే సత్యం అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే ఆత్మతాన అయ్యుండి మాయలో పడి అనాత్మ అనుకుంటూ ఉన్నాడో సత్యమ తాను అయ్యుండి అసత్యమైనది తాను అనుకుంటూ ఉన్నాడో ఇక్కడ ఏం చెయ్యాలి ఏమి చేసేది లేదు దాన్ని విచారించాలి ఇంతకు నేను అనాత్మ ఆత్మ అత విచారర్తవ్య మరొక మార్గమే లేదు ఇది స్టార్ట్ అవుతాను సయవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి స్త్రీ అన్న పానా విచిత్రభోగై సాగ్రత్ పరితృప్తి అత విచారా కర్తవ్య ఆత్మ అనాత్మ మిక్స్ అయిపోయింది ఏది ఆత్మ తెలియడం లేదు ఏది అనాత్మ తెలియడం లేదు నేనేదో నాకు అర్థం కావడం లేదు గనక నేను కాని దానిని నేనని భావించేటువంటి ప్రమాదంలో పడిపోయి ఉన్నాను కాబట్టి దీన్ని విచారం చేయాల్సిన అవసరం ఉంది గనక ఓంకారోపాసన జరుగుతుంది ఆ ఓంకారంలో ఏదైతే గమ్యమో అదే మన యొక్క ఆత్మగా తెలుస్తుంది చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్నేయ దానిని చక్కగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రక్రియని ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉండడం ప్రక్రియ అంటున్నాను గనక ఒక రెండు పదాలు మీకు చెప్పాలి చేసే సాధన ప్లేస్ మనం ఏదన్నా ఒకటి చేస్తున్నాం అనుకోండి ఆ చేసేదాని సాధన అంటాం తెలుసుకునేదాని ప్రక్రియ అంటాం ఈ రెండు పదాలు కూడా కొద్ది జాగ్రత్తగా మనసులో ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ అంటే ఒకదాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి ఏదైనా ఒకటి ఉండొచ్చు అది ఉన్నట్లుగా మనకు తెలియాలి అంటే ఓ ప్రక్రియ ఉంటది ఆ ప్రక్రియ ఏంటో ఆ ప్రాసెస్ దాని ప్రకారం పోతేనే అర్థం ఇంకో విధంగా అర్థమయ్యేందుకు అవకాశం లేదు ఇది ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ వర్డ్ సంప్రదాయంలో మనకు చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రక్రియ ద్వారా పోతేనే అర్థమవుతుంది కాని మరొక విధంగా అర్థమయ్యేందుకు లేదు ఇప్పుడు మనం జపము ధ్యానము ఇవన్నీ చేశామనుకోండి ఇవి ప్రక్రియలు కావు ఇది సాధనలు సాధనకి ఏంటి ఫలం సాధ్యం సాధనకు ఫలం సాధ్యం నువ్వు ఏదైతే సాధించాలనుకుంటూ ఉన్నావో దానికోసం సాధన చేస్తూ సాధకుడివి కాబట్టి సాధన అనేది కర్తవ్యం కర్తవ్యం గనక ఫలం ఫలం ఏంటి సాధ్యం కానీ ఇది చూడండి ఇది ప్రక్రియ సాధన కాదు ఇది ప్రక్రియ ప్రక్రియ గనక ఇక్కడ చేసేదేమీ లేదు చూసేదే ग्रहि ग अमो कर्तव्य ज्ञातव्य अंत ले अंदेद साध्यम इधर गनक इधर साध्यं का आत्म सिद्धवस्तु साध्य वस्तु का लेने दाने दाने पे मल्ले अभी वस्ते लेकिन इधर सिद्धवस्तु आत्मास्टा सिद्धवस्तु आ डिफर साध्यमा सिद्धमा आत्म सिद्ध मैं साधन चेस्ट स्वामीजी साध्यम कोसम सामे చిత్తశుద్ధి చిత్త నైశల్యం క్లైయర్ ఆ తరువాత క్షణాల మీద కలుగుతుంది జ్ఞానం గురువు బోధిస్తాడు క్షణాల మీద కలుగుతుంది ఆ చిత్తశుద్ధి లేకపోతే చిత్త నైశ్వల్యం లేకపోతే గురువు బోధించిన అర్థం కాదు శ్రవణం చేసినా అర్థం కాదు కనుక శ్రవణమే ప్రధానమైనటువంటి సాధనం అది అంగి ఇవి అంగాలు కానీ చిత్తశుద్ధి లేకపోతే అది కలిగేందుకు అవకాశం లేదు కనుక సాధనలన్నీ సాధ్యం కోసమే ఆ సాధ్యం చిత్తశుద్ది చిత్త నైశ్వల్యం అంతఃకరణ శుద్ధి ఆ తరువాత ప్రక్రియలు స్టార్ట్ అవుతాయి ఇది కేవలం తెలుసుకోవడం జ్ఞాతవ్యం అండర్స్టాండ్ ఎందుకో తెలుసా వస్తువు ఉన్నదే గనక సిద్ధ వస్తువు గనక అది సాధ్య వస్తువు కాదు కాబట్టి నువ్వు ఇక్కడ చేయాల్సిన అవసరం ఏమీ లేదు తెలుసుకోవడమే కనుక సాధనలు క్రియాత్మకం ప్రక్రియలు భావాత్మకం అంతే ఇంకేం ఇప్పుడు ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది అందుకని చెప్తున్నాను సాధన కాదు ఇప్పటి వరకు మీరు చూచారా చూచారా ఉమామహేశ్వర ధ్యానం గానీ ప్రణవ ధ్యానం నిన్న చూసింది కానీ ఇవంతా సాధనలు ఇప్పుడు ప్రక్రియల్లోకి ఎంటర్ అవుతున్నాం సీ ద డిఫరెన్స్ ఇంపార్టెంట్ ప్రక్రియ అవస్థాత్రయ ప్రక్రియ చాలా ఉన్నాయి మొన్న ఒక ప్రక్రియ చూచాం అక్కడ నేను టచ్ చేయలేదు కానీ మీకు ప్రక్రియ చూచాం కానీ దాన్ని ఎక్కువగా విపుల విపులీకరించుకొని పోలేదు ఎందుకని ఇక్కడ ఆ ప్రక్రియ లేదు దీంట్లో దీంట్లో ఉండేది అవస్థాతయ ప్రక్రియ అదే కనుక చాందోగ్య పురుషత్తు చెప్తూ ఉంటే ఆ ప్రక్రియ వస్తుంది ఏంటో తెలిసదే కార్యకారణ ప్రక్రియ మన చెప్పాను కార్యకారణ ప్రక్రియ ఏంటి అసలు అది ఈ జగత్ కార్యరూపంలో తెలుస్తూ ఉంది దానికి కారణం ఒకటి ఉంది జగత్తు కనపడుతూ ఉంది కార్యరూపంలో జగత్ కారణం బ్రహ్మ అండర్స్టాండ్ జగత్ కారణం బ్రహ్మ జగత్ కార్యం బ్రహ్మ కారణం కదా ఇది కార్యకారణ ప్రక్రియ దీన్ని ఎలా అర్థం చేసుకుంటాము మన సూక్ష్మంగా మీకు చెప్పాను ఏంటో తెలుసా కార్యం ఉంది అంటే కారణం ఉంది ఎందువల్ల ఎఫెక్ట్ ఎప్పుడైతే ఉందో కాజ్ ఉండాలి దెర్ కెనాట్ బి ఎన్ ఎఫెక్ట్ వితౌట్ కాజ్ కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశమేం లేదు కనుక ఏదైనా కార్యరూపంలో మనకు కనపడింది దాని వెనక కారణం ఉండాలి క్లియర్ ఏముంది మళ్ళీ చెప్పుకుండే కుండ కార్యం ఆ పిచ్చిముండి ఉండాలి రోజు మనకు కూడా కుండ కార్యం మట్టి కారణం అంతే ఇప్పుడు చూడండి కుండ ఉంది అంటే ఏంటి మట్టి ఉందా అంతే కార్యం ఉంది అంటే కారణం ఉంది అదే కాదు కార్యం లేదు అయినా కారణం ఉంది ఇది కార్యకారణ ప్రక్రియ అర్థార్థ ఉంది కుండ పోయింది పగిలింది కుండ పగిలిపోయినా కూడా మట్టి మాత్రం ఏడియోలేదు మట్టి ఉంది కాబట్టి కార్యం పోయినా కారణం ఉంది కాబట్టి జగత్ కార్యము కుండలాగా ఎందుకని ఘటహ సృష్ఠం జగత్ సృష్టం ఇది జగత్ సృష్టం ఇది కూడా సృష్టింపబడింది కనుక కుండ ఉంది మట్టి ఉంది కుండ పోతుంది మట్టి ఉంటుంది జగత్తు ఉంది జగత్ కారణం బ్రహ్మ అస్తి నీతి ఉంది కనుక నీయంత ఉన్నాడు కాబట్టి జగత్తు ఉన్నప్పుడు కార్యరూపంలో కారణమైనటువంటి బ్రహ్మ ఉండడం జరుగుతుంది రేపు జగత్తు విలీనం అయిపోయింది అనుకోండి ప్రళయకాలంలో ఆయన బ్రహ్మ ఇది కార్యకారణ ప్రక్రియ అంటే దాన్ని అర్థం చేసుకునే పద్ధతి అయితే ఇది ఉంది ఒక కాలంలో ఉంది ఒక కాలంలో లేకుండా పోతూ ఉంది గనక ఇది మిథ్య నెక్స్ట్ పాయింట్ అది ఇవన్నీ ఒకదాని కనెక్షన్ సంబంధం మిథ్య అంటే ఇది మిథ్య అంటే అర్థం ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మిథ్య అది కాదు మిథ్య అంటే మరొక దాని మీద ఆధారపడి ఉంటే మిథ్య కుండమి మిథ్య మృత్తిక దేవ సత్యం బాగా అర్థం చేసుకోండి కుండ మిథ్య మృత్తిక సత్యం ఎందుకని కుండ మట్టి మీద ఆధారపడి మట్టి లేకుండా కుండ ఉండేది అవకాశం లేదు కానీ మట్టి మాత్రం కుండ మీద ఆధారపడి కుండ పగిలిపోయినా మట్టి ఉంది మరొక దాని మీద ఏదైతే ఆధారపడి ఉందో దాన్ని మిథ్య అంటారు దేని మీద ఆధారపడకుండా నిరాధారంగా ఏదైతే ఉందో అది సత్యం ఈ పదాలు చూడండి సత్యం అంటే ఏదస్తే తత్ సత్యం ఏదైతే మూడు కాలాల్లో ఉందో అది సత్యం అసత్యం అంటే ఏంటో తెలుసా లేనిది అని అర్థం ప్రపంచం లేనిది అని చెప్పలేదు శాస్త్రం ఇది మీకు రేపు ఎల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రపంచాన్ని గురించి వచ్చినప్పుడు ఇక్కడ ద్వైతులు అద్వైతాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేది అంత ఇక్కడే ఎందుకని ఏమండి అసలు జగన్ మెత్తి కదా ఆయన ఆయన ఎవరు చెప్తున్నాడు అంటే కాలేజీలో ఇడియట్ ఇడియట్ నీకు అర్థమవుతుంది అసలు ఏంటది ఎవరికి చెప్తున్నాడు అవసరమైనడు చెప్తున్నాడు ఎవరికి చెప్పేది ఎందుకని మిథ్య అంటే లేదని చెప్పారా నీకెవడన్నా మరి మిథ్య అంటే లేదు అనేటప్పుడు సత్య అసత్యమనే పదానికి దీనికి అర్థం ఏంటి ఎక్కడ అసత్యం అనే పదం వాడలేదు మిథ్య అని అసత్యం అంటే లేదు అని అర్థం లేదంటే ఏంటి తెలుసా స్వాజీ లేదు అన్నప్పుడు లేనిది ఎట్లా తెలుస్తుంది ఇది ఒకటి వచ్చారు లాజిక్ ఇదంతా లేదు అనేటప్పుడు లేనిది మనకి ఎట్లా వచ్చింది మనసులో కానీ వస్తుంది తమాష అదే ఎట్లాగో తెలుసా కుందేటి కొమ్ము ఉందా లేదా తివరి ఇసుమున తైలంబు దియ్యవచ్చు అది ఏంది తిరిగి కుందేటి కొమ్ము సాధించవు ఎక్కడ సార్ కుందేటి కొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది కుందేలకి ఎక్కడ నేను చెప్పనా అది లేనిదైతే మన మనసులోకి ఎందుకు వచ్చి ఉందది కానీ లేకుండా ఉంది ఎట్లాగో తెలుసా కుందేలు తెలీదా మీకు తెలుసు కదా చూడలేదు ఇప్పుడు కొమ్ము చూడలేదా అదే అడ ఇప్పుడు కుందేలు మనకు తెలుసు కొమ్ము కూడా మనకు తెలుసు ఎందుకు ఎక్కడొచ్చిన కుమ్ము ఇదంతా కుందేలు తెలుసు కొమ్ము తెలుసు ఆ రెండింటి జాయింట్ చేయడం తమాష మాయ కొమ్ము ఎంత తెలియదు మనకు ఆవులు కొమ్ములు ఉన్నాడు చూడలే అది తమాషా గేదె కొమ్ము కొమ్ము మనకు తెలుసు కుందేలు మనకు తెలుసు కుందేలు ఉంది కొమ్ము ఉంది కుందేలు కొమ్ము లేదు అవుతుంది కుందేలు ఉంది కొమ్ము ఉంది కొమ్ము లేదు ఈ మనసు ఏం చేస్తుంది కుందేలు కొమ్మును ఏకం చేసి కుందేటి కొమ్ము ఉంది ఆకాశం కుసుమం ఉంది పుష్పం గగన కుసుమం లేదు ఆకాశంలో మేఘాలు పోతా గగన కుసుమం గంధర్వ నగరం ఎక్కడుంది గంధర్వ నగరం ఉంటే ఉండొచ్చు నగరం ఉంటే ఉండొచ్చు విజయనగరం ఈ రెండింటినీ కలిపితే గంధర్వ నగరం అర్థం అవుతుంది కనుక కుందేటి గగన కుసుమము గంధర్వ నగరం గొడ్రాలి वंद्यात्र गोड्रालू पदम उ गोड्रल उ बिड लेना बिड बिडल कल जॉन से गोड्रालू बिड वंध्यापुत्र वंध्यापुत्र वंध्यापुत्री असत्टे कुंदे कोम असत् गगन कुमत् वंध्यापुत्र असत् ग అంటే లేనివి నీకు జగత్ లేదు అని చెప్పావు ఎక్కడ శాస్త్రంలో వంద్యాపుత్ర నాస్తి జగన్ నాస్తి అని ఎవరన్నా చెప్పారా లే చూడండి జగన్మిథ్య అది అర్థం కాదు శాస్త్రం వచ్చిన బాధంత అది జగన్మిథ్య జగత్తు లేదు అనడం లేదు వాళ్ళ వాదనంత అది మీకు చెప్తారు వాళ్ళు ఆయన చూడు జగన్మిథ్య అంటాడు నీతో ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆపి మంచి నీళ్ళు తాగుతాడు మిర్చయితే మంచినీళ్ళు ఎట్లా తాగాడు దీన్ని వ్యవహార యోగ్యత్వం అంటారు ఇవన్నీ శాస్త్రం రాని గు దోషం వ్యవహార యోగ్యత్వం అర్ధక్రియ దాని పేరు అర్ధక్రియ టెక్నికల్ టర్మ్ అర్ధక్రియ అంటే వ్యవహార యోగ్యత్వం ఈ ప్రపంచంలో వ్యవహార యోగ్యత్వం ఉంది కుండకు కూడా వ్యవహార యోగ్యత్వం ఉంది సార్ కుండకు తీసుకెళ్లి నీళ్లు తెచ్చుకుంటాం ఉపయోగపడతా ఉంది కదా కుండ కానీ కుండ సత్యమా అంటుందండి అద్తమాష కుండ సత్యం కాదు అట్లాగానే అసత్యమా నో ఎందుకని ఉపయోగపడతా ఉంది కదా వ్యవహార యోగ్యత్వం ఉండేటప్పుడు అర్థక్రియ ఉండేటప్పుడు దాన్ని ఎలా లేదంటావు నువ్వు కాబట్టి అసత్యము కాదు సత్యము కాదు ఆ ఉన్నది ఏదో సత్యం మీద ఆధారపడి కదా ఆధారపడి ఉంది కనుక మిథ్య అది పదం మిథ్య అంటే అర్థం అది ఇంకొక దాని మీద ఏదైతే డిపెండ్ అయ్యిందో అది మిథ్య ఇది మనం పరీక్షిస్తే తెలుస్తుంది ద టెస్ట్ ఆఫ్ మిథ్య ఈజ్ డిపెండెన్స్ అంతే ఇంకేం సింపుల్ ది టెస్ట్ ఆఫ్ రియాలిటీ ఇస్ నాన్ డిపెండెన్స్ అందువల్ల అది మార్పు చెందుదు ఇది మార్పు చెందుతుంది కనుక కుండ ఏదైతే ఉందో మిథ్య సత్యం మీద ఆధారపడి ఉంది ఒక కాలంలో ఉంటుంది ఒక కాలంలో లేకుండా పోతుంది జగత్ మిథ్య ఎందుకని బ్రహ్మం మీద ఆధారపడి ఉంది ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు లేకుండా పోతుంది అందుకనే దాని జగత్తు అన్నారు జాయతే గచ్చతే ఇతి జగత్ ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్ ఎప్పుడు ఉండేది అది సత్యం దాని మీద ఇది ఆధారపడి ఉంది ఆధారపడి ఉంది కనుక ఇది సత్యం కాదు సత్యం కాదు అంటే కనపడుతూ ఉంది కనుక అసత్యము కాదు సత్యం కానిది అసత్యం కానిది మిథ్య ఇది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది ఓకే మిథ్య ఏంటి నామ రూపాలు అది మళ్ళీ అక్కడికి సృత్యశారా సృష్టిలో చెప్పాను మీకు నామరూపాలు నామరూపాలు మిథ్య ఏమిటి మట్టి సత్యం అన్నప్పుడు మృతికేత సత్యం కుండ మిథ్య అన్నావు కుండ అంటే ఏక ఎక్కడ ఉంది అక్కడ నామం రూపం రూపం ఉంది కుండ రూపం కూజా రూపం ఉంది రూపం ఉంది గనక దీన్ని కుండ దాన్ని కూజ అని అన్నావు కాబట్టి నామ రూపాలు కుండ మిథ్య అంటే దాని అర్థం ఏంటి నామ రూపాలు మిథ్య ఇప్పుడు నామ రూపాలతోనే మనం ముడిపెడి ఉన్నాం ఆత్మ చస్తూ ఉంది అని ఎవడు ఏడవడం లేదు అర్థం అవుతుంది నేను ఏడ్చానుకోండి నా భార్య ఏడుస్తున్నాను కానీ ఆత్మ దావడం మీకేమన్నా డౌట్ వస్తాం భార్య అంటే పెళ్ళయిందేమో ఇంక నా మీద వేసుకుంటే లేదు కనుక ఏమైనా పర్వాలేదు ఇప్పుడు ఇది ఒక ప్రక్రియ ఇది కూడా ప్రక్రియ ఇప్పుడు ఏదన్నా చెప్పాను నా కొడుకు తెచ్చాడన్నా అనుకోండి ఎప్పుడు బాధపడ్డావు వినేవాడిని ఎవడన్నా చూపించి ఈయన కుమార్ పోయినాడు అనుకోడు ఏమంటాడు యూజ్లెస్ ఫెలో నీ దగ్గర వచ్చి కూర్చుంది ఇదే ఉండేవాడు అంతా నువ్వని ఏ పర్లేదు ఇప్పుడు నాది అనుకున్నాను అనుకోండి నా భార్య తెచ్చిపోయింది ఫేరేష్ ఆవిడే ఏడవదు నేనే ఏడవదు ఎందుకు లేదు గగన కుసుమ అందుకని అంతేగాని నేను అందువల్ల మిమ్మల్ని ఏమని లేక నన్ను అనుకుంటూ ఉంటా అర్థం కావడానికి మీరు అవన్నీ నాకు ఆంట్రిబ్యూట్ చేయాలి ఏం నిజమేనేమో అనుకోబాకండి ఎందుకని సాధులోకం డిఫరెంట్గా ఉంది ఈ రోజుల్లో థ్యాంక్స్గా జస్ట్ ప్లీజ్ కనుక ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది ఏదైతే కనిపిస్తూ ఉందో ఉన్నట్లుగా ఉందో అది మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక ఇక్కడ నామం రూపమే కుండ అంటే రూపం ఉంది కనుక నామం ఉంది నామరూపాలు గనక కుండ మిథ అంటే నామరూపాల మిథ్య నామరూపాలకు సంబంధించి ఉన్నాం అనుకోండి దుఃఖపడతా ఉంటాం అది భార్య చనిపోయిందంటే ఎందుకు ఏడుస్తున్నానంటే భార్య అంటే దేహం అని అర్థం చచ్చే దేహమే ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉంది నా భార్య అంటే దేహము ఆవిడంటే దేహము దేహం చచ్చిపోయింది కనుక నేను దుఃఖపడతాను దేహం చనిపోతూ ఉంది అందుకని నేను దుఃఖపడతాను మరి ఆవిడ ఆత్మ కథయ అది అర్థమైంది అనుకుంటే దుఃఖమే లేదు ఎందుకని ఆవిడెప్పుడు రాలేదు ఎప్పుడు పోదు నేనెప్పుడు రాలేదు ఎప్పుడు పోదు ఆవిడ పోయినా పర్వాలేదు నేనుంటాను నేనుంటే మమాత్మ సర్వభూతాత్మ ఆవిడ ఉండేది కూడా నేనే నిన్న చూచారు చూచారా సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చాత్మని సంపశన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యనే హేతున నిన్నే చూచాం కదా ఇది జ్ఞానం అందువల్ల ఎక్కడెక్కడ ఏవి మారుతూ ఉంటే మన మనసు భగ్నం అయిపోతూ ఉంటే సుఖపడేందుకు అవకాశం లేదు గనక ఏదైతే సత్యమో అది తెలుస్తూ ఉండింది అనుకోండి హాయిగా ఆనందంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇది ప్రక్రియ అది కార్యకారణ ప్రక్రియ ఇది అవస్థాత్రయ ప్రక్రియ అవస్థాత్రయ ప్రక్రియ అంటే ఏంటి ఇప్పుడు దానిలాగానే అర్థం చేసుకోండి ఏదైతే కార్యం ఉందో దానికి కారణం ఉంది కార్యం కారణం ఉంటుంది అవస్థాత్రయం ఏదైతే ఉందో अवस्थात्र आधार अत्यम अवस्थात्री अवस्थात्रस्थात्रक्रिया दी साधन साधि दीदन चेदी प्रक्रिया कने ज्ञातव्यव्य सरमोहितायामोहिता स आत्मा స విఘ్నేయ చతుర్థం మన్యంతే ఆ చివరిది ఏదైతే ఉందో వీటికి ఆధారంగా ఉండేటువంటి ఆత్మ సా ఏవా ఆత్మ అది ఆత్మే అది కదూ మాయా పరిమోహిత ఆత్మ వచ్చిన బాధ కనుక తాను ఆత్మ అయ్యి ఏదైతే మిథ్యగా ఉందో అదే తాను అనుకోవడం వల్ల ఇది మాయా పరిమోహిత ఆత్మ आत्माद सत्यम ज्ञान अन उद्ते सत्चि आनंद स्वरूप सोहितताया मोहिता सोहि माया पिरीमोहित आत्मा शरीर आस्था ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని కరోతి సర్వం సర్వాణి కర్మాని కరోతి ఏంటి ఆ సర్వాణి కర్మాణి స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై అది సరేనా ఆహార నిద్ర మైదినథులు ఇంకేలే స్త్రీ అన్నపానాది కాబట్టి ఆహారము పానీయము నిద్ర సంతానోత్పత్తి ఇంకే అందువల్ల ఇవన్నీ భోగాలు వీటి పేరేంటి భోగాలు భోగే రోగ అది తమాష ఎక్కడ భోగం ఉంటే అక్కడ రోగం ఉంటుంది అని అర్థం ఇప్పుడు హాయిగా తృప్తిగా తినేశాడు అనుకోండి అన్ని నెక్స్ట్ ఏం చేస్తాడు చెప్పండి ముందు డైజిన్తో స్టార్ట్ అవుతాడు ఎక్కువ తినేసిన తర్వాత ఫస్ట్ డైజిన్ ఆ తర్వాత ఇంకా యూనియన్ చేసి ఇంకా వరుసగా స్టార్ట్ అయిపోతాయి ఒకటి ఒకటి ఒకటి ఆ తర్వాత డాక్టర్ అదే అదోగే భోగే రోగభయం ఎక్కడ భోగం ఉంటే అక్కడ రోగం దేహానికి ఇన్ని భోగాల కింద కనపడతా నేను ఎటువంటి తిన్నానో నా జీవితం ఏమై నేను ఎటువంటి చూసే ఎన్ని భోగాలు అందువల్ల వీటన్నిటి కలిపి బ్రహ్మదేవుడు ఆయన సృష్టి కనుక ఆయన తెలుసు కనుక అన్ని అందంగా ఒక పదం అనేశాడు విచిత్ర భోగై విచిత్రం ఇది భోగాలే కాదు భోగాలలాగా కనపడుతూ ఉన్నాయి విచిత్ర జాగ్రత్త పరితృప్తిమేది సయవ జాగ్రత్త పరితృప్తిమేది వాడే ఇది జాగ్రత్త ప్రపంచం ప్లీజ్ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్రపోయేంత వరకు మధ్యలో ఉండేది జాగ్రత్త ప్రపంచం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అని కాదు ఎందుకని మధ్య మధ్యలో కూడా పడుకుంటూ ఉంటారు ఇప్పుడైతే చాలా క్లియర్ గా ఉంటది మార్నింగ్ క్లాస్కి రావాలి కనుక ఇప్పుడు మూడున్నర నాలుగు లేస్తారు కనుక కొద్ది రిలాక్స్ అవుతానంటుంటారు కొద్ది రిలాక్స్ అవుతానండి అర్థమవుతుందే కాబట్టి ఇప్పుడు పడుకుంటాము నిద్ర లేచిన తర్వాత మళ్లీ పడుకునే లోపల ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది జాగ్రత్త అవస్థ ఈ జాగ్రత్త అవస్థలో విశ్వం తెలుస్తూ ఉంటది బాగా అర్థం చేసుకుంటు జాగ్రత్త అవస్థలో విశ్వం తెలుస్తూ ఉంటది ఈ ప్రపంచం తెలుస్తూ ఉంటుంది సయవ జాగ్రత్త పరితృప్తి ఏది ఇక్కడ పరితృప్తి అది పరిత ఆయన చాలా విచిత్ర భోగాలు అనుభవిస్తూ ఆనందంగా ఉంటాడు ఎవరు మాయలో పడిపోయినవాడు అది మొట్టమొదటి అది తెలుసుకోవాలి కాబట్టి మహిమ నుండి జారి మాయలో పడ్డాడు మొట్టమొదట కర్మలు చేసుకుంటూ పోతున్నాడు ఈ జాగ్రత్త ప్రపంచంలో కానీ మనిషి నిద్ర మేలుకున్న తరువాత మళ్లీ నిద్రపోయే లోపల ఏ ప్రపంచం అయితే తెలుస్తూ ఉందో ఈ జగత్ జాగ్రత్త అవస్థ ఎందుకంటే మనం జాగ్రత్తలో ఉన్నాం ప్లీజ్ ఈ జాగ్రత్త అవస్థలో ఏం తెలుస్తుంది విశ్వం తెలుస్తుంది నేను మేల్కొనున్నాను కాదు నా మనసు పనిచేస్తుందా లేదా మనస్తోనే తెలుసుకుంటుందని ప్రపంచాన్ని నా మనసు పనిచేస్తుంది మనసే కాదు ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి ఇంద్రియాలే కాదు దేహం కూడా జాగ్రత్తగా ఉంది ఓకే కాబట్టి దేహము ఇంద్రియాలు మనస్సు అన్ని కూడా పనిచేస్తూ ఉన్నాయి విశ్వాన్ని తెలుసుకుంటూ ఉంది ఇది జాగ్రత్త అవస్థ అదే స్వప్నావస్థకు వచ్చామనుకోండి మనసొక్కటే ఉంటది దేహము ఇంద్రియాలు ఇవన్నీ కూడా పడిపోతాయి అక్కడ చూస్తాం ఈ కన్నుతో కాదు వేరే కన్ను అది తర్వాత వస్తాం స్వప్న సజీవ తర్వాత వస్తాను తర్వాత మాత్రం కనుక జాగ్రత్త అవస్థ అర్థం చేసుకోండి మనం నిద్ర లేచిన తర్వాత మళ్లీ నిద్రపోయే లోపల ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఇది జాగ్రత్త అవస్థ ఈ జాగ్రత్త అవస్థలో సమస్తమైనటువంటి కర్మలు కర్మలు చేస్తున్నాం దేనికోసం ఆ కర్మలు సుఖాల భోగాల కోసం ఏం భోగాలవి విచిత్ర భోగై కాబట్టి స ఏవం మాయా పరిమోహిత ఆత్మ ఎవడైతే ఆత్మయే ఎుండి ఆప్తకాముడు అయ్యుండి ఏది అవసరం లేకుండా ఆనంద స్వరూపం వాడు కూడాను మాయా మోహితుడు కావడం చేత ప్లీజ్ మాయా పరిమోహిత ఆత్మ పరిమోహిత సన్ సర్వాణి కర్మాణి కరోతి అనేకమైనటువంటి కర్మలు ఈ ప్రపంచంలో చేస్తూ పోతూ ఉండడు ఇది జాగ్రత్త అవస్థ మాయ వల్ల సరేనా ఏంటి ఇక్కడు మాయ తాను కానిది తాను అనుకోవడం వల్ల అందువల్ల శరీరమాస్తాయా అది కర్వతి సర్వం సర్వాణి కర్మాణి కర్వతి దేని ద్వారా చేస్తున్నాడు శరీరం అందువల్ల శరీరం ఈ శరీరం నేను అనుకుంటున్నాడు అదే స్వప్నావస్థలో సుక్షిప్త అవస్థలో మళ్లీ చెప్తాను మీకు మనం డిస్కస్ చేస్తాం దాన్ని అక్కడ ఆ శరీరం నేను అనుకోవడం అది వేరే శరీరం ఈ శరీరం అనుకునేది జాగ్రత్త అవస్థలోనే శరీరం ఆస్థాయా ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని ఈ శరీరమే నేను అని మొట్టమొదట అనుకుంటున్నాడు అహం దేహహా శరీర ఈ శరీరం నేను ఈ శరీరం నేను గనక ఇది లావుగా ఉంది కనుక నేను లావుగా ఇది సన్నగా ఉంది కనుక నేను సన్నగా ఉన్నాను కుషోహం సన్నగా ఉన్నాను స్థులోహం బుద్ధిగా ఓకే కాబట్టి దాని రంగు దాని వ్యవహారం అది పొడవు దాని పోటీ లావు సన్నం అన్ని దేహానికి సంబంధించినవి అవన్నీ తీసుకొచ్చి నా మీద ఆపాదించుకుంటూ ఉన్నా కనుక దేహం ఆరోగ్యంగా ఉంది నేను ఆరోగ్యంగా ఉన్నానంటాడు అది తమాష దేహం అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు డ్రైవర్ ఈజ్ ఓకే ఓన్లీ ది కార్జ్ ఫాల్టీ అర్థమవుతుంది ఇప్పుడు రథం చెడిపోయింది కారు బాగలేదు డ్రైవర్ బాగానే ఉన్నాడు కారు బాగలేదు కనుక ముందుకు పోవడం లేదు అంత మాత్రం చేద్దాం నేను బాగలేదు అని అవసరం లేదు కారు బాగలేదంటే సరిపోద్దు కాని కారే నేను అనుకున్నాను అనుకోండి నేను చెడిపోయినా అంటాడు కారు చెడిపోతే నేను చెడిపోయాను ఇప్పుడు అదే జరుగుతాం శరీరం వస్తాయే కరోతి సర్వం ఈ శరీరం నేను మొట్టమొదటి తప్పు జరిగిపోయింది ఇక్కడ ఇంకా ఆ తరువాత ఏదొచ్చినా కూడా దానికి సంబంధించిన ఒకసారి శరీరం అన్నాడు గనక ఈ శరీరంలోనే కన్నుంది గనక నేను కన్ను నేను చెవి నేను మనసు ఇంకా అన్ని అలాగే పోతూ ఉన్నాయి ఇది మాయా ఇది మాయా ఈ మాయ ఏంటి సత్వరజస్తమ గుణాత్మిక మాయా ఆస్తి కాబట్టి సత్వరజ తమోగుణాలతో ఏదైతే ఉందో నామరూపాల కంటి పెట్టుకొని అది మాయ ఇది దీనికి ఎక్కడ అస్తిత్వం బ్రహ్మాశ్రయ మనమేమో శరీరాశ్రయ ఆ మాయము బ్రహ్మాశ్రయ ఇది తమాష చూడండి బ్రహ్మాశ్రయ సత్వరజ తమోగుణాత్మిక మాయా అస్తి కాబట్టి ఈ మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది ఎందుకని అది సత్యం కాదు గనక సత్యం కానప్పుడు మరొకదాన్ని ఆశ్రయించుకొని ఉండాలి పుండ సత్యం కాదు మట్టిని ఆశ్రయించుకొనుంది ఇది సత్యం కాదు అందువల్ల సత్యమైనటువంటి బ్రహ్మని ఆశ్రయించుకొని ఉంది కాబట్టి మాయ ఏదైతే ఉందో అదే మిథ్యగా తెలుస్తుంది ఇక్కడ ఎందుకని ఆశ్రయించుకొనుంది కనుక ఈ మాయను దాటడం కష్టమైపోతా ఉంది అందువల్ల జన్మ జన్మలు వస్తా ఇది ఎవరన్నారో తెలుసా మాయను దాటడం కష్టమని భగవద్గీత విజ్ఞాన యోగం అర్జునా నా మాయను దాటడం శక్యం కానే కాదు అందువల్ల కొందరు ఉపన్యాసకులు తమాషా ఒక మాట అంటారు స్వామివారి నేను చిన్నప్పుడు విన్నాను అదే విచిత్రమైన మాట అది అదే అయ్యా మా మమ మాయా దురత్యయా మన మాయను దాటలేము ఎందుకనే భగవంతుడు మాయా మమ మాయా అంటున్నాడు చూడు ఆయన మాయా ఆయన మాయని మనమేం దాటగలం కనుక మాయను దాటగలము అనుకోవడమే మాయా ఇది ఇది ఒక డెఫలన్ ఇదంత స్టాటిజం ఇది ఇది ఒక నిరాశావాదం ఇది మాయను దాటమే దాటగలను అనుకోవడం మాయా అంటే ఇంకెప్పుడు మనం దాటే చెప్పండి మరి మాయను దాట ఉపాయం తరుణోపాయం శాస్త్రంలో ఉందా లేదా అందువల్ల దాంట్లోనే ఉంది భగవద్గీత అందరికి తెలిసినట్లే ఉంటది ఎవరికి తెలుసా ఆయనకు తప్ప నాకు ఒకరికి తెలుసు చెప్పడానికి ధైర్యం కాదు ఎందుకు తెలుసా ఆ పదంలో ఉంది చూడండి మమ మాయా అన్నాడు అది అది తమాషా మమమాయ నా మాయ అది అంటే నా అధీనంలో ఉందని అర్థం నా కుక్క అంటే ఏంటి అర్థం నాకు సంబంధించిన కుక్క నా కుక్క నా మాట ఎందుకంటే నా పెంపుడు కుక్క గనక సరేనా మన మాట ఎందుది అదే మమ మాయా దురప్చాయ్ నా కుక్క నా మాట కానీ నీ మాట ఎందు మనం స్టైల్ గా పోయినా మనకు ఐటి దగ్గర ఔ లవ్ అది మనం వెనక్కి ఇంకా మురుగుతూనే ఉంటుంది అది మనం అక్కడే ఉంటాం లోపలి పోం అప్పుడు ఆయన వచ్చే ఐ టండిసారి టే అన్నాడు అనుకోండి దానికి అర్థమైపోద్ది ఓహో ఈయన ఏదో ఆయన మీరు చూడండి యజమాని వచ్చి కనుక టమే ఊరుకో అన్నాడు అనుకోండి ఊరుకుంటుంది మనం అప్పుడు ఊరికేనండి నాకు కుక్కలంటే భయం లేదు కానీ ఇదే ఒకటి ఇది మాయా ఇది మాయా ఓపెన్ గా చెప్పేస్త పై సార్ నాకు భయం సార్ మీరు చెప్పిన తర్వాత హాయిగా ఉన్నాను ఎంతో ఫ్రీగా ఉంటది మధ్యలో నేను ఇటువంటి కుక్కలు చాలా చూశాను కాకపోతే మీ కుక్క ఎట్లా అరస్తుందో చూస్తున్నాను ఇది నీకెందుకు ఎందుకు ఇది స్వర్గ శాస్త్రం ఎందుకు చెప్తున్నానంటే అతను ఏ టోమి అనగాని అది హాయి భాషరా అక్కడ మనం వెళ్తాం మనకు భయం లేదు అతను ఎందుకు అతని కుక్క కాదు అదే మనం అన్నాం అనుకోండి రేపు పోయి ఏ టోమి అన్నా అనుకోండి ఇంకా కలవ అది ఎందుకు నువ్వు ఎక్కడి నుంచి చూచావని నాకు అతని యోజమాని అందువల్ల ఎప్పుడైతే మమమాయా మాయా దొరచ్చే అన్నాడో అక్కడ ఒక రహస్యం ఉంది భగవద్గీత అది నా మాయా నా మాటది కాబట్టి నువ్వు నాకు సంబంధించిన వాడవైతే నేను కంట్రోల్ చేస్తుంది ఇది ఉంది ఇక్కడ కుక్క నేను టామీన్ అనుకో తప్పన అయిపోతుంది నువ్వు హాయిగా రావచ్చు కాబట్టి నేను అన్నిటి అందను ఇప్పుడు దొంగ వచ్చారనుకోండి ఏ టామన్ ఎందుకు అంటాను అన్నా అర్థమవుతుంది దొంగ ఇంట్లోకి వస్తా కత్తి కర్ర తీసుకొని అది మొరుగుతుంది నేను మరగని అనుకుంటాను ఇంకా పైన బట్టి కరవని అనుకుంటా మరగని కలిస్తే కరవని ఎందుకని దొంగ కనుక కానీ నాకు సంబంధించిన ఫ్రెండ్ వస్తున్నాడు నా బంధువు వస్తున్నాడు అన్నప్పుడు నేను టోమీ టాప్ అందువల్ల నువ్వు నాకు భక్తుడు అయితే నిత్య భక్తుడి విశిష్టతేనట్టుగా అది మొరగంటది నేను టామి అది మమ్మ మాయా అర్థమవుతుంది కాబట్టి మాయ ఎక్కడ లేదు ఆయన దగ్గరే ఉంది తమాషాది ఆయన ఆశ్రయించుకునే ఉంది ఆయన్ని ఆశ్రయించుకున్న మాయ ఆయన్నట్లా కప్పిందండి ఇది ఒకటి తమాష ఆయన్ని ఆశ్రయించుకొని మాయ ఆయన్నే కప్పడం ఏంటి ఆత్మను ఆశ్రయించుకొని మాయ ఆత్మను కప్పడం ఏంటి కప్పతుంది ఎందుకో తెలుసా సూర్యుడి నుండి పుట్టిన మేఘం సూర్యుడిని కప్పినట్టుగా వాస్తవానికి సూర్యుడిని కప్పింది ఏమీ లేదు అతి పాయింట్ ఇది శాస్త్రం మేఘం సూర్యుడిని కప్పిందే మేఘం యొక్క పరిధి అంత సూర్యుడంత మేఘం ఇంత చిన్నది అది సూర్యుని ఎట్లా కప్పుతుంది అంతకన్నా చిన్నది నా కన్ను గనుక నా కన్ను చూడకుండా అది అవరోధంగా నిలబడింది అంతే ఇంకేమీ లేదు ఆవరణ కనుక మేఘం అనేటువంటిది నా కన్నును నా దృష్టిని అడ్డుపరచగలదేమో గానీ సూర్యుడిని కప్పలేదు కానీ కప్పినట్టుగా ఉంది ఎక్కడి నుంచి నా స్టాండ్ పాయింట్ స్టాండ్ పాయింట్ అర్థమవుతుంది అందువల్ల సూర్యుడి నుండి పుట్టినటువంటి మేఘం సూర్యుడిని ఎట్లాగైతే కప్పింది నీళ్లలోనే పుట్టినటువంటి నాచు పాచి ఇవన్నీ నీళ్ళని కప్పేస్తాయి ఒక్కోసారి కొన్ని చోట్ల మనం చూస్తున్నాం దేవుడు బావిల్లో అసలు బావే కనిపించదు అలా పడిపోయి చనిపోయినాడు కూడా ఉండదు మామూలుగా వస్తూ ఉంటారు అంత ఆకుపచ్చగా కనపడతా ఉంటుంది అంత గ్రాస్సే ఎక్కడ చూసినా పచ్చిగడ్డి అలా వస్తూ ఉంటారు ఇదే కదా దాకా కాళ్ళు పెట్టేస్తారు ఎందుకని అంత పచ్చగా ఉంటుంది ఈ నాచెక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ పాచి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఆ నీళ్ళలో నుంచే పుట్టుకొచ్చింది నీళ్ళలో నుంచి పుట్టుకొచ్చింది నీళ్ళని గప్పేసింది కానీ అంత మాత్రం చేస్తే నీళ్ళు ఎక్కడికి పోలేదు ఒక్కసారి పోయిగా అట్లన్నమా నిర్మలోదకం కనపడుతుంది కంటిలో పుట్టిన పొర కంటినే గప్పేస్తుంది అందువల్ల ఆపరేషన్ సింపుల్ దాన్ని శుభ్రం చేసి తీసేస్తారు అంతే ఆ పొర తీసేస్తానని మళ్ళీ కనపడిపో ఇంతే మాయ మాయాతు ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం కాబట్టి మహేశ్వరిని కనుక పట్టుకుంటే ఈ మాయ పోయే అవకాశం ఉంది మహేశ్వరిని ఎట్లా పట్టుకోవాలి ఆయన మహిమలో ఉన్నాడు మహిమలో ఉన్నాడు మహిమను అర్థం చేసుకోవడమే జ్ఞాతవ్యం అదే జ్ఞానం మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అర్థం చేసుకోవడం విచారా కర్తవ్య స మాయ పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం ఈ శరీరాన్ని ఆశ్రయించుకుని సమస్తమైనటువంటి కర్మలను చేస్తూ పోతూ ఉంది ఇవన్నీ భోగాలనుకుంటుంది స్త్రీ అన్నపానాది విచిత్ర భోగైత ఇది జాగ్రత్త అవస్థ పరితృప్తిమేటి ఇక్కడ సుఖపడతా ఉన్నాడు సుఖమే కాదు దుఃఖం కూడా పడుతున్నాడు ఎందుకని విచిత్ర భోగైహి గనక అవి సుఖాన్ని ఇచ్చినట్టే ఉంటాయి మరొకప్పుడు దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటాయి ఎప్పుడు సుఖపడ్డాము ఒక్కసారి కనుక వెనుదిరిగి ఆలోచిస్తే ఇంట్రాస్పెక్షన్ అర్థమవుతుంది ఏం జరిగిందో జీవితానికి కనుక ఒక సుఖాలున్నప్పుడు కూడాను ఏదో దుఃఖం లేని పరిస్థితి ఉంటుందేమో కానీ నిజమైనటువంటి సుఖం ఎక్కడో అర్థం కాదు కనుక ఇది సుఖం అనుకుంటే అది మళ్లీ దుఃఖంగా మారిపోతా ఫస్ట్ డేనే మనం చూసాం ఈవెనింగ్ క్లాసులో దుఃఖాలు తెలియని సుఖాలు ప్రపంచంలో లేవు నష్టాలు లేని తెలియని లాభాలు ప్రపంచంలో లేవు అని మనం చరచక్కగా విశ్లేషించాం ఆ రోజు కనుక ఏదైనా సరే ఇది సుఖమని దుఃఖమే ఈ వ్యక్తి నాకు దగ్గరగా ఉన్నాడు సుఖం అనుకుంటే ఒకరోజు దుఃఖాన్ని దించుతాడు అని అర్థం ఎందుకని ఒకరోజు లేకుండా పోతాడు గనక ఏది ఉన్నంత ఈ ప్రపంచాలు ఇదొక భాగ్యం సుఖభాగ్యం తీటగల భాగ్యశాలిక అని ఉన్నది పద్యం తీటగల భాగ్య చూడండి ఆ కవి ఎటువంటి వాడు తేట అంటే తెలుసు కదా మీకు అలర్జీ దురద ఆయనకి ఇది భాగ్యంగా వినిపించింది తీట భాగ్యశాలికి ఇంకా సాధన ఉంది సాధ్యం ఉంది తీటగల భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండి ఇట్లా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటాడు బాగా గోళ్ళు ఉండాలి వాటంగా ఎందుకంటే గోకడానికి థియేటర్ అసలు ఉంది సబ్జెక్ట్ ఇస్తే చూడండి ఇప్పుడు దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఆ తీట భాగ్యశాలికి వాటముగా గోళ్ళు ఉండి ఇంకా తర్వాత మళ్ళీ అనుపానం కూడా ఉంది వేణీళ్ళుంటే ఎందుకంటే గోకిన తర్వాతటా ఆ వేణీళ్ళు గనక పోస్తే ఏమి ఆనందం ఏమి ఆనందం అని తీటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి ఇది ఇది చూడండి ఎట్లా ఉందో కాబట్టి తీట ఉంటే చాలు దేవేంద్ర పదవి అవసరం లేదు యజ్ఞయాగాదులు చేసి మనం ఇంద్రలోకం పోవాల్సిన అవసరం లేదు తీట గనకుంటే తీట గల భాగ్యశాలికి వాటమగా గోళ్ళుండి వేణి నీళ్లుంటే తీటే దేవేంద్ర పదవి తిమ్మన మంత్రి గోకేసేయడం వేడి నీళ్ళు పోసేయడం తర్వాత తర్వాత సార్ ఆ దేవేంద్ర పదవి నుంచి నరకం కదా ఆ తర్వాత ఆపాడు అనుకోండి ఎట్లా ఉంటుంది మళ్ళీ ఇంకా అది భరించలేం ఇట్లాంటి సుఖాలే ఉన్నాయి ఈ ప్రపంచాలు అంది సయవ పరితృప్తి మేతి ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో సుఖాలున్నాయి వీటిని నేను అనుభవిస్తూ అనేటువంటి భావనలో మనం ఉన్నామే గాని ఇప్పటి వరకు అనుభవించామో మనకు అర్థమే కావడం ఎప్పుడు ఏది తీరినట్టు లేదు 5% గనగా కనుక తీరిందంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ నిరాశ ఉంటుంది ఆశలు నెరవేరేది ఫైవ్ పర్సెంట్ ఎవరికైనా కూడా మర్చిపోతారు అంతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏది జరగలేదు చూసుకోండి ఏదన్నా జరిగిందే కోరినదేది దొరకని బాల్యము కోరినదేది దొరకని బాల్యము ఇప్పుడు చిన్నప్పుడు ఏది మనం అనుకున్నది జరగలే కోరిన దీది దొరకని బాల్యము ఆశల మునిగిన పర్వము కోరిన దీది బాల్యము ఆశల మునిగిన పరువము సాగింది కాలము సడలింది దేహము సాగింది కాలము సడలింది దేహము ఎప్పుడు నిరాశే తోడు మనసా చూడు ఇదే నీ లోకం మనసా చూడు ఇదే నీ లోకం తిరిగిరాదు పోయిన సమయం తిరిగిరాదు పోయిన సమయం ఎటు పోతుందో గమ్యం ఎటు పోతుందో పయనో మనసా చూడు ఇదే నీ లోకం మనసాఓ మనసా నా మనసా చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే ఏది జరగలేదు సరేనా జరిగినాయా అబ్బాయి నీకు బట్టలు పట్టిస్తాను రారా ఈరోజు చెడ్డీ నుంచి ప్యాంటుకి ప్రమోషన్ థర్డ్ ఫార్మ్ వచ్చావు గనక సెకండ్ ఫార్మ్ వరకు చెడ్డీ థర్డ్ ఫార్మ్ లో ప్యాంటు అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఏమి ఉందండి పాకెట్లు ఉన్నాయి అన్నీ ఉంటాయి ఆ రోజుల్లో ప్రతిదీ ఆనందం కనుక నీకు ఒక ప్యాంటు షర్టు పట్టిస్తాను రా అని నాన్న తీసుకెళ్తే ఓ రాష్ట్రపతి లెవెల్లో పోతాం ఆ రోజుల్లో అసలు ఆ స్టైలే వేరు నిజంగా అదే జీవితం అంటే ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ ఈ రోజుల్లో ఆనందం కూడా లేదు పిల్లలకి మీరు కావాలంటే వాళ్ళు బట్టలు తీసేయండి వాళ్ళు మామూలుగా దండమ్మేదే వేసినట్టే ఉంది ఆ బట్టలు వేసుకోలేదు ఏదైనా పెడితే ఆనందంగా తినడం లేదు ఏదైనా వేసుకోమంటే ఆనందంగా వేసుకోవడం ఎప్పుడు నేను రాశా ఏం కావాలో తెలియడం లేదు ఆ రోజుల్లో హాయిగా ఉండింది ఒక చిన్న బట్ట కుట్టించారంటే ఓ గందరగోళం నా అనుభవంలో కూడా మీరు చెప్తా ఇప్పుడైతే స్వామి గాని చిన్నప్పుడేం స్వామి కనుక అప్పుడు కూడా ఒక్కరోజు కనుక ఈ స్త్రీ బట్టలు కనుక వేసుకుంటే అసలు నేను ఎవరితో మాట్లాడేవాడి కదా స్టైల్ గా పోతుండ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకంటే ఎప్పుడు ఉతికిన బట్టలే పిల్లలకి కాస్త పెద్ద అయిన వాళ్ళకి మాత్రం ఇస్త్రీలు ఉండేది అందుకని మేము వాళ్ళలాగా ఉండాలనుకుని అనుకరణ చెంబులో వేసేసి ఇస్త్రీ చేసుకుంటుండేవాళ్ళం ఆ రోజుల్లో ఎప్పుడైనా పండగలు వస్తే ఒక ఇస్త్రీ పట్టేస్తే ఇంకా ఆ రోజు చక్రవర్తి ఉండేది అసలు ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు చేతులు కూడా ఇట్లుండేది మా నాన్న అనేవాడు వాడేది పచ్చిలాగా పోతున్నాడు ఎందుకనంటే ఇట్లంటే అది రాతేమో ఆ రోజుల్లో ఏం లేవు ఏమి లేవు మామూలు కాటన్ ఉండేది కనుక అదేమో గజ్జి పెట్టేస్తాడు బాగా స్టార్చ్ పెట్టేస్తే బాగుండి భుజకీర్తలాగుంటాయి అవి అవి అట్లాగే ఉండాలి సాయంకాలం వరకు అని ఇట్లంటే పోతుదేమో నని ఇట్లాగే పోయేవాళ్ళం అంతే అర్థం అవుతుంది కనుక ఆ రోజుల్లో తీసుకెళ్లి మరే నీకు పట్టిస్తాను ర బట్టలు అంటే ఓ ప్యాంటు స్లాక్ అంటే పోతాం తీరాడి తర్వాత టెక్స్టైల్ అది తమాషా అది బిజినెస్ టెక్స్టైల్ దగ్గరనే చూడాలి వాళ్ళ ఏదే మా వాడికి కావాలట ఓ బ్లూ షర్ట్ కావాలి ఓ వైట్ ప్యాంట్ కావాలి తీసి ఇవ్వండి అంటే సార్ అని ముందు బ్లూ వేయడు అన్నీ వేస్తాం మనం టెంప్ట్ అయిపోతాం అక్కడి నుంచడుతాడు వీటిలో నీకేం కావాలంటే నాకు బ్లూ కావాలి గ్రీన్ కావాలి ఆ అయిపోయింది అక్కడికి ఇప్పుడు నాన్న కొనిచ్చేది ఒకటే మనం అడిగేది రెండు అంతకు ముందే ఆనందంగా పోయాం ఒక్కటి కొనిచ్చిన తర్వాత ఆ బ్లూ ఎత్తుకొని వస్తుంటే కూడా బ్లూ షర్ట్ మధ్యలో అనిపిస్తుంది అది కూడా ఉంటే బాగుండేది అది కూడా ఉన్న బాగుండేది కోరినదేది దొరకని బాల్యమో కోరినదేది దొరకని బాల్యం చిన్నప్పుడు ఏది జరగలే ఎన్నెన్నో ఊహించాం మనం అనుకున్న ఏమి జరగాలే మనం అన్ని అడుగుతున్నాం వాళ్ళు ఏదో ఇచ్చిన సర్దుకున్నాం ఈ రోజులాగా కాదు ఈ రోజుల్లో కూడా అంతే ఒకటి దొరికితే ఇంకోటి దొరకదని అర్థం ఆశల ఊబిలో మునిగిన పర్వం పరువం ఎట్లొచ్చింది అంటే మంచి యవనం వచ్చేటప్పటికి ఆశల ఊబి అంతే అదొక పెద్ద విషవలయం ఎందుకో తెలుసా ఇంకా ఊహలే నాకు అక్కడ సీట్ వస్తే బాగుండి బెడ్స్ పిల్లాన్ని మళ్ళీ అక్కడి నుంచి చిట్ట రావాలి నేను ఇంజనీర్ అయిపోవాలి నేను డాక్టర్ అయిపో ఎవరు ఈ విధంగా ఆలోచించింది ఎవరు చెప్పండి మీరు వెళ్ళి ఏ ఆఫీస్ కన్నా వెళ్ళి వర్సగా గుమస్థాలను అందరం నువ్వేమనుకున్నావు చిన్నప్పుడు నువ్వేమనుకున్నావు నేను ఇంజనీర్ అనుకున్నా నేను డాక్టర్ అనుకున్నాను మిగిలింది ఏది మిగిలితే సారే అర్థాత్ ఏం చేస్తావు చెప్పండి ఆశలు అయితే ఉంటాయి జరిగాయా జరగల మనం అనుకున్న ఉద్యోగం రాలే ఏది జరగలే పెళ్లి కూడా అంతే ఎవరికో కొందరికి కాకపోతే చెప్పరు అది యాభై చూసి యాభై ఒకటి పెళ్లి చేసుకున్నా ఆవిడ తంటే నిన్నే చూశానని ఏదో ఒకరోజు ఆవిడది ఆ రోజు మళ్ళీ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఆవిడ కూర కనపడి మీ వారు వీరా వీరిని మేము చూసాం ఎందుకంటే అనకాపల్లికి వచ్చారు ఒకసారి ఒక అమ్మాయిని చూడటానికి అప్పుడు అడగద్దా ఆవిడ నువ్వు నన్నే నా చూసింది ఏం చెప్పేది చూసిన వచ్చేవరకి నీ మాయలో పడ్డాను మాయా పరిమోహిత అర్థమవుతుంది ఇప్పుడు కనుక అనుకున్నట్టుగా ఉద్యోగాలు తరగలేదు అనుకున్నట్టు చదువులు జరగలేదు అనుకున్నట్టు పెళ్లిళ్ళు జరగలేదు ఆ పిల్లలు కూడా అట్లా నా కొడుకు పుడితే బాగుంటే కూతురు పడుతుంది రెండోసారి ట్రై చేస్తే కూతురు పడుతుంది మూడోసారి ట్రై చేస్తే కూతురు పడుతుంది నాలుగోసారి ఆపరేషన్ ఏం చేస్తామని చెప్పండి ఏం చేస్తాం సర్దుకొని పోవడమే మనం అనుకున్నవి ఏమి జరగవు ఈ ఇలా అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూ సాగింది కాలం ఆగుతుంది టైం ఎవరికోసం వెయిట్ చేస్తుంది టైమ్ ఈజ్ ఫ్లైటింగ్ పరిగెత్తు ఉంది కాలం నడవడం అలా కాలం పోస్తూ ఉంటది సడన్ ఇందు దేహం అయిపోద్ది వృద్ధాప్యం వచ్చేస్తుంది వృద్ధోయాతి గృహీత్వా దండం చెతికి కర్ర వచ్చేస్తుంది టక్ టక్ టక్ అక్కడ ఒకసారి రెండు సార్లు ఎందుకు టక్ అంటున్నానంటే కర్ర ఒక్కసారి పెట్టి మళ్ళీ ఎత్తి కర్ర పెడతాడు ఇక్కడ టక్ అని మళ్ళీ టక్ అనాల ఈ మధ్యలో ఒకటి టక్ అది మోకాలు టక్ టక్ టక్ ట్రాంగులర్ ఏం చేస్తామో చెప్పండి అప్పుడు అనుకుంటాడు ఏమిటో జీవితం నా బ్రతుకు ఎవరికి ఉండదులేండి ఎందుకని నా జీవితం అంతా కష్టాలు లేని ఎవరికి లేదు ఎవరికి సుఖాలు పోయి చెప్పు ఎవడు సుఖంగా అర్థం అవుతుంది కాబట్టి కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పలేరు దీని పేరు ఏమిటో తెలుసా సుఖరూపం అది దీని పేరు తృప్తి పరితృప్తి మేతి సయవ జాగ్రత్త ఇవన్నీ కూడాను విచిత్ర భోగైనా తాను ఆత్మ ఇండు కూడాను మోహం చేత మాయ చేత అనాత్మ అనుకోవడం వల్ల శరీరం ఆస్థాయా ఈ శరీరాన్ని ఆశ్రయించుకొని నేనే దేహము అనేటువంటి భావంతో ఉన్నాడు ఇప్పుడు మలతాడు ఏమని దేహం నాహం దేహం నాహం దేహం ఈ దేహం ఏదైతే ఉందో నాహం అహం నా ఇది నేను కాదు కోహం అహం కహ ఎవరు నేను సోహం అహం సహా నేనే పరమేశ్వరుడు అక్కడికి తిరుగుతుంది ఇది ఇప్పుడు ఈ అవస్థాత్రయ ప్రక్రియ బ్యూటిఫుల్ ప్రక్రియ ఇది మాండుక్యో పరిషత్తులో ఉంది ఇక్కడ మనకు కనపడుతూ ఉంది ఈ అవస్థాతయ ప్రక్రియ కనుక ఇది జాగ్రత్త అంటే అర్థమైంది ఇది జాగ్రత్త అవస్థ నెక్స్ట్ స్వప్వ సుఖ దుఃఖ భోక్త స్వమాయ కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే తమోభిభూత సుఖ సుఖరూపమేతి ఇక్కడికి అంటే ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు జాగ్రత్త తెలుసుకున్నాం ఈరోజు మాయని మాయకి లోబడిన తర్వాత ఈ మాయా ప్రపంచం మిథ్యా ప్రపంచం ఏదైతే ఉందో ఇది సత్యం అనుకుంటున్నాం ఈ ప్రపంచం సత్యం భావన మనకుంది ఆ ప్రపంచంలో తిరిగేటువంటి దేహం సత్యమైనటువంటి అభిప్రాయం ఉంది ఈ దేహమే నేను అనుకుంటున్నా కనుక దేహం పుట్టింది గనక నేను పుట్టాను అనుకుంటున్నా దేహం మార్పు చెందుతుంది గనక నేను మార్పు చెందాను అనుకుంటున్నా దేహం నల్లగా ఉంది గనక నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నా దేహం పొడవుగా ఉంది గనక నేను పొడవుగా ఉన్నాను అనుకుంటున్నా దేహం నశిస్తుంది గనక నేను నశించిపోతానేమో నేను చచ్చిపోతానేమో అనేటువంటి భావనతో ఎప్పుడు దుఃఖంతో నేనున్నాను ఇది జాగ్రత్త ఈ ప్రపంచంలో సుఖపడడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ సుఖ రూపంలో దుఃఖమే ఉంది అనేది అర్థమైపోతుంది స్వప్నే జస్ట్ మీనింగ్ ఇస్తాను మీకు స్వప్నే సజీవహ సజీవ ఎవడైతే ఆత్మయ ఉన్నాడో మాయా పరిమోహితాత్మ మాయయా పరిమోహిత సన్ శరీరం కరోతి సర్వం స ఆ జాగ్రత్తలో ఉండేటువంటి ఆ జీవుడే మాయకు లోబడినప్పుడు ఆత్మే జీవాత్మ అదే ఇది జీవత్వం ఆ జీవా ఇన్ ద డ్రీమ్ వరల్డ్ ప్లీజ్ లోపలికి వచ్చిన తర్వాత అంత స్థానాత్ స్వప్నం స జీవహ సుఖ దుఃఖ భోక్త స్వప్నంలో కూడాను సుఖాలుంటాయి దుఃఖాలుంటాయి కదూ కాబట్టి అన్ని మంచి కళలే ఉండవు చెడు కళలు కూడా ఉంటాయి మంచి కళలు వచ్చాయనుకోండి ఆనందంగా ఉంటుంది చెడు కళలు వచ్చాయనుకోండి దుఃఖంగా ఉంటుంది కాబట్టి నిత్య జీవితంలో ఏ సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తున్నామో స్వప్నములు కూడా ఇలాంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ కానీ నిత్య జీవితంలో సుఖ దుఃఖాలు రావడానికి కర్మలు కర్మ ఫలాలు కారణంగా తెలుస్తూ ఉన్నాయి కానీ అక్కడ ఇది కాదు ఎందుకో తెలుసా ఇదంతా పరమేశ్వరుడు సృష్టి అది మాత్రం కొద్దిగా జీవ సృష్టి అది స్వమాయయా కల్పిత జీవలోకే తమసదు అండి మనము సృష్టించుకునేది స్వప్నాన్ని మనము సృష్టించుకునేది మనం ఏ విధమైన ఆలోచనలు చేస్తాం అదే స్వప్నంగా వస్తూ ఉంది స్వమాయకల్పిత జీవలోకే ఇది మన స్వప్నం అది దాటిన తర్వాత సుషుప్తి కాలే సకలే విలీ గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ఇటు జాగ్రత్త అటు స్వప్నం రెండు విలీనమైపోతాయి అక్కడ ఏముంది ఏమి లేదు అది తమోభిభూత తమసా అభిభూత తమసంటే అజ్ఞానం అజ్ఞానేనా అభిభూత సన్ సుఖరూపమేది కానిక అజ్ఞానంతో ఉండి ఏమి తెలియడం లేదు అది తమాషా అందువల్ల దుఃఖం లేనిటువంటి స్థితి అది దుఃఖరహిత స్థితి సుక్షుప్తి అనేది సుఖం కాదు ఆ మాత్రం కూడా ఇక్కడ దొరకడం లేదు గనక అక్కడ సుఖరూపం ఏతి అది సుఖంగా కనపడతా ఉంది మనిషికి వాస్తవానికి సుఖం కాదు అది దుఃఖం లేని స్థితి ఓకే అదే గనక సుఖమైతే సచిదానందం అయితే సుషుప్తిలోనే ఉంటే కానీ జాగ్రత్త స్వప్నములు సుఖదుఖాలు ఉన్నాయి అక్కడ ఇవేవి లేవు గనక హాయిగా ఉన్నట్టుగా ఉంది అందుకని ప్రతి మనిషి పడుకోవడానికి ప్రిపేర్ అవుతాడు తమాషా ఎందుకంటే సుఖం గనక సుఖానికి రెడీ అవుతాడు చూడండి ఎక్కడైనా చూడండి ముందు బెడ్ అంతా దులిపేయడం కొత్తగా బెడ్షీట్లు మార్చడం గలీబులు వేయడం ఇదంతా అదంతా చేసేసుకోవడం మళ్ళీ రూమ్ ఫ్రెషనర్ తీసుకుని రావడం అదంతా కొట్టడం అంతా చేసుకోవడం తర్వాత డిమ్గా లైట్ పెట్టుకోవడం ఇదంతా ప్రిపరేషన్ దేనికి సుఖానికి శుభ్రం చేసుకోవడం డైనింగ్ టేబుల్ అందరూ శుభ్రం చేయడం వాళ్ళకింద క్లాత్ గీత వేయడం ఆ తర్వాత పాత్ర అన్ని గడగడం అవన్నీ తీసుకొచ్చి పెట్టుకోవడం అంతా కూర్చోవడం ఫ్యాన్ వేసుకోవడం స్టార్ట్ సుఖ రూపమే అదే అక్కడ కాబట్టి నిద్రలో హాయ్ కలుగుతుంది కనుక ఆ హాయి కోసం ప్రిపేర్ అవుతాడు ఓకే సుఖం పొందుతాడు కాదు చాలా ఆనందమే లేచేటప్పుడు చూడండి ఎవడన్నా తక్కుని లేవమనండి ఇప్పుడు ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది ఈ యజ్ఞం ప్రారంభం అయిన తర్వాత ఉదయాన్ని నేను కొంతమంది పర్టికులర్ గా చూస్తున్నా ఒక్కొక్క రోజు మిస్ అయిన కూడా ఉన్నారు వాళ్ళు ఎందుకో తెలుసాన్ని వదులుకోలేక ఈ ఒక్కరోజు పోకుండా ఉంటాము మళ్ళీ మనసు పోతేనే మంచిది కంటిన్యూషన్ పోతుంది వీసీడీలు రిలీజ్ చేస్తున్నారు కదా పోని ఆడియోసీడీ అయినతో వేరు విసిడీ పోనీ విసిడీ అయినా ఒక్కరోజు వీసీడీ చూసే మళ్ళీ మనసు ఏ సీడీలు క్యాసెట్లు అది అది కేవలం మనం లాగుంటది అంతేగాని డైరెక్ట్ గా విన్న ఎక్స్పీరియన్స్ ఉండదు ఎప్పుడు కూడాను ప్రబోధ సమయే బోధించేటప్పుడే వినాలి అప్పుడే జ్ఞానం కలుగుతుంది అని అంటారు పోనీ ఒక్కరోజే కదా నా కంట్లో పెడతారు ఆ రోజు ఏమి రాలేదు ఎందుకంటే తెలుసు చిన్నప్పటి నుంచి ఉంది కదా ఇది అనుభవంలో విషయం ఇది అందుకని సుఖరూపమేది అక్కడ సుఖం కలుగుతుంది కదా రమణ రాడు ఎప్పుడైనా చూడండి మీరు నిద్ర లేవగానే నిప్పు దొక్కిన మా మనిషిలాగా పైకి టెవడెవడన్నా ఉండడా ఎవ్వడలేదు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా టక్కని లేచేవాడు ఎవరన్నా ఉండడా ఎవరు లేపగానే మనీ అది తిరగడము మనీ తిరగడము ఇంట్లో వాళ్ళు లేవండే టైం అయిపోతుంది లేస్తా లేదుగా తెలుసా సుఖం నుండి బయటపడ్డా ఇష్టం లేదు కానీ అది సుఖం కాదు అది తమాషా ఇది గనక అర్థమైందంటే ఆత్మానందం మనిషి కలిగింది అనుకోండి ఎప్పుడు ఉంటాడు అదే సుఖం అందువల్ల రవణ మహర్షి ఎప్పుడు అదే ఆనందంలో ఉండేవాడు కారణం ఏంటంటే ఇంకా దాని నుంచి బయటపడేవాడు కాదు మనకు ఇవే ఇవి అసలు సుఖాలు కావో అవి తాత్కాలికంగా దుఃఖం లేకుండా ఉండడం సుఖం కలుగుతూ ఉంటే సుఖరూపమేసి తమోభిభూత అది తమోభిభూత తమసా అభిభూత అజ్ఞానేనా అభిభూత అదంతా అజ్ఞానం ఎందుకని నిద్ర లేచిన తర్వాత ఏం చెప్తాడు చూడండి ఆయన నిజంగా సుఖం ఉంటే ఏమయా హాయిగా నిద్రపోయా మన వండ్ల అంటే ఏంటి ఎందుకంటే మనకు బట్టలు కలగ నిద్ర మనం ఆయన పక్కన జరిగి ఆహా అంత బాగా నిద్రపోయావా ఏంటి హాయిగా అంటే ఏంటి హాయిగా ఇంకంతే మళ్ళీ మనం అదే అదేంటి డిస్క్రిప్షన్ కావాలి ఇప్పుడు అంటే ఏమి తెలియ ఏమి తెలియకుండా నిద్రపోతే హాయి అనేస్తిష తీసుకుంటే పోవాలి అర్థం అందువల్ల అది సుఖంగా అనిపిస్తుంది సుఖం కాదు అది అది సుఖం అనుకుంటున్నాం కాదు దుఃఖ రహిత స్థితి అక్కడి నుంచి సుఖానికి చతుర్థం అన్యంతే ఇది రేపు స్వప్నం సుషుప్తి దూచిన తర్వాత మరి పునశ్చ జన్మాంతర కర్మ యోగా చాలా బ్యూటిఫుల్గా ఉండదు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నిద్రపోయినప్పుడు ఎందుకు లేస్తున్నాడు అట్లా అయిపోతే పోల ఒకరే ఒరే నిద్ర చివరి వరకు లేస్తాడు హా లేపుతావు సార్ అక్కడెవరు లేపతా ఉండారో తెలుసా కథ ఉందా దాని వెనక కర్మయోగం అంతా ఉంది ఇవన్నీ కూడాను మనం రేపటి నుంచి ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలహీష్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో ర్షతు పర్జన్య పృథివీ సాలిని దేశోయోవర బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణ పూర్ణమాయ పూర్ణమేవాసిష్యం శా శ